స్తోత్రంలో ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మహామాతుడా గొప్ప దేవుడా సర్వశక్తి మాంతుడా అబ్రహాం యాకోబుల దేవుడా అనువాడా ఉన్నవాడ స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ఉదయకాల సమయం నుంచి మీ సన్నిధి మీ కాపకాలలో మమ్మల్ని ఉంచినందుకు అజీవుల ఉంచినందుకు స్థుతులు స్తోత్రాలు అయా లోకంలో ఈ గల్పిలి లోకంలో నమ్మదగిన దేవుడు నువ్వు నా తండ్రి మీకు స్థుతుడు కాపరి మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి యొక్క కోడికను ప్రభువ మీరు మా తండ్రి మీ మహిమకరంగా వాడుకుని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి పాటల ధర మహిమ పొందమని ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రార్థనల ధర ఆలకించి ప్రతి ఒక్కరికి జవాబు నిజమైన దేవుడు అని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని మీరే తోడయండి మీ ఆత్మధరం నడిపించుమని ఏ సూత్రిస్తున్నామని పేరుటి అడిగి పెడుకుని తండ్రి ఆమెను ఆమెను మేము రైతులాడు అన్నా మీరు ఒక పాట పాడు అన్నా పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చేసు కొని పోగూను నిరంతరము నడిపించును మరలవ చేసు కొని పోగును ఏ చాలును ఏ చాలును సమయమైన ఏ స్థితికైనా నా జీవితముల ఏ చాలును సాతనుశోధన అధికమైన సొమ్మసిల గి వెళ్ళేదను సానుశోదన అధికమైన સોંમ સીલગ સાગી વેલ્લેદનુ લોક મુ શરીર મુ લાગીનનુ લોબ ડકા નેનુ વેલ્લેદનુ લોક મુ શરીર મુ લ� ఏ సుచాలును ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును పచ్చిక బయలులో పరుండ జయును శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలు పరుండజేయును చాంతి జలము చింత నడిపించును అనిషము ప్రాణము తృప్తి పరచున్ మరణ లోయలు నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును చాలును చాలును ఏ సమయామైనా ఏ స్థితికైనా నా జీవితముల ఏచాను నరుల్లరు ను నన్ను నను శరీరము కల్లి కృషి చి నను విరచినను. నను వీరచినను శరీరము కల్లి కృషి చి ఐశ్వర్యము వీరో దివలే నను వీరచి ఐశ్వర్యము విరోదివలే నన్ను విడచినను ఏ చాలును ఏచాలు ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు ఏ చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నాతో నుండా నిరంతరము నడిపించును మరలవు చేసుకొని నిరంతరము నడిపించును మరల వచ్చేసుకొని పోవును ఏ చాలును ఏ చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును నయా నయా జీవన మభు ఈశ మసీ సయా నయా జీవన మరా ప్రభు ీశ మసీ సనందనందసి సదా మేరా షు మసీ సదా నయా నయా జీవన మభు యశు మసీ సదా నయా నయా జీవన మభు యశు మసీ సీ నయా నయా జీవన మభు యశు మసీ సదా పాప మిట్ రోగ జీలాశు మే అనంత జీవన ముక్తి ఓ నయా జీవన పవ ఆత్మా మేర మిట్ గోగ మేర అనంత జీవన్ ముక్తి నయా జీవన పవేత్రు ఆత్మాయాీవన్ మేరా ప్రభు ఈశు మసీ సదా నయా నయా జీవన మేరా ప్రభు ీశు మసీహ సదా ఆనంద యూ మసీ సనంద ఆనంద మహా దయా నయా జీవన మేరా ప్రభు యీహా చివన్ దేగా షు విజయ ఆవో అమ్ మికర బీవన్ సాధా విజయ మిల్జన్గా సబ్కు బ నయా జీవన మేరా ప్రభు ీశు మసీహ సదా నయా నయా జీవన మేరా ప్రభు ీశు మసీహ సదా ఆనంద ఆనంద మేరా యీశ మసీహ సదా ఆనంద ఆనంద సదా నయా జీవన మేరా ప్రభు ఈసీ సదా నయా నయా జీవన మేరా ప్రభు ఈశు మే సదాయా ప్రైజ్ ఇప్పుడు మనం దేవుని వాటి్యాన్ని దానించుకుందాము మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసు మహిమ ఘనత ప్రభావములు ఇవయోగములకు కలుగును గాక మహాపరిషదు కృపా కణికరము గల దేవ జీవం కలిగిన తండ్రి మా జీవాధిపతి మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు తండ్రి పరలోక మా తండ్రి మా ప్రభువ ఏసయ్య నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ నా తండ్రి ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభానైనా పాఠల ద్వారా తండ్రి న్యాన్ని నామాన్ని మైమపరిచినాం ప్రభ ఇదిగోని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభాన్ అయినా తండ్రి నా స్వనీతిని స్వబుద్ధిని మీరు తొలగించి నా ప్రవర్తన అంతా తండ్రిని అధికారానికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభ నా స్థానంలో నిలబడి నువ్వు ఎట్లా వాక్యాన్ని ఉపదేశిస్తావు ఆ రీతిగా ప్రభానైనా నువ్వు ఉండి మాతో మా అందరితో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి మత్త వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము మత్తాయి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండివి అతడు మొదటి వాణి యొక్కకు వచ్చి కుమారుడ నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా మత్తాయి సువార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను కాబట్టి చూడండి దేవుడు చెప్తున్నాడు ఒక మనిషిని కి ఇద్దరు కుమారులు ఉన్నారు కాబట్టి అందులో దేవుడు చెప్తున్నాడు మొదటి వాని యొద్ధకి అతని తండ్రి వెళ్ళి కుమారుడ అని సంబోధించి పని చేయమని తన ద్రాక్ష తోటలో నేడిపోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా ఎప్పుడైతే తన తండ్రి తనకు అప్పగించిన పనిని చేయమని ఈ తండ్రి తన కుమారుడి దగ్గరకు వచ్చి అయన ఆయన సెలవిస్తున్నప్పుడు ఈ కుమారుడు తన తండ్రి మాట విని తను ఇస్తున్న ఉత్తరమేంది వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయను కాబట్టి ఈ వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు కాబట్టి మొదటి వాడు పోను అని చెప్పిండు తర్వాత తన మనస్సు మార్చుకొని తన ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళిండు అలాగే మత్తవార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో అతడు రెండో వాణి యొక్కకు వచ్చి ఎట్లయితే మొదటి కుమారుడు దగ్గరకు వచ్చి కుమారుడ నేడు పోయి అంటే నేడంటే ఈ రోజే కాబట్టి నువ్వు పోయి ద్రాక్షా తోటలో పని చేయమని చెప్పిండు ఎప్పుడైతే తండ్రి ఈ కుమారుడితో మాట్లాడిండో ఆ మాట విన్న కుమారుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను పోను అని చెప్పిండు పోను అని చెప్పిన వ్యక్తి తన మనసు మార్చుకొని తండ్రి చెప్పినట్టు ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తుంది చూడండి అలాగే రెండవ వారి ఎద్దకు కూడా తండ్రి వచ్చి ఆ ప్రకారమే ఎట్లయితే మొదటి వాడితో నేడిపోయి ద్రాక్ష తోటలో పని చేయమని సెలవిచ్చిండో అదే ప్రకారంగా రెండో కూడా వచ్చి తన తండ్రి మాట్లాడుతున్నాడు చూడండి ఇతను ఏం చెప్తున్నాడు తన తండ్రి ఎప్పుడైతే ఈ మాట చెప్పినవిడే చూడండి పోదునని గాని పోలేదు కాబట్టి ఎప్పుడైతే రెండో వాడి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పక అయ్యా పోదు నన్ను పోలేదు ఈ ఇద్దరిలో ఎవరి తండ్రి ఇష్ట చేసిన వాడని వారిని అడిగాను కాబట్టి ఇలా అడిగినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా మొదటి వాడే ఎందుకు పోను అని చెప్పి కూడా తన మనసు మార్చుకొని పోయి విధేయత చూపించి తండ్రి మాటను లోబడి తన తండ్రి ఎక్కడైతే ద్రాక్ష తోటలో పని చేయమన్నాడో అక్కడికి వెళ్ళి పనిచేసిండు ఈ రెండో వాడు ఏం చేసిండు పోతాను అని తండ్రితో చెప్పి ఏం చేసిండు పోలేదన్నట్టు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు అని వారిని అడిగిన అందుకు వారు మొదటి వాడే అనిరి కాబట్టి అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఏసు సుంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ఈ సుంకరులు ఈ వేష్యలు వీళ్ళందరూ ఎవరు పాపంలో ఉన్నవాళ్ళు చూడండి వీళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా ఎందుకు వీళ్ళలో ఏమొస్తుంది మారు మనసు వస్తుంది చూడండి ఎందుకు ఈ వాక్యము దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుండే ఈరోజు నువ్వు దేవుని మాట విని ఎప్పుడైతే తండ్రికి లోబడ్డావు ఈ మొదటి వాడు తను పోనన్నప్పటికీ కూడా తను గ్రహించిండు వివేచించిండు తన మనస్సును మార్చుకొని తండ్రి మాటకు లోబడి విధేయత చూపించి తండ్రి ఏదైతే చెప్పిన పని చేసిండు కాబట్టి తండ్రికి ఇష్టడుగా అయ్యిండు ఆ తండ్రి ఎవరు ఏసుప్రభు అన్నట్టు ఆ ఒక్క మనిషిడెవరు యేసుప్రభు కుమారులెవరు చెప్పే నేను వినే మీరు ఇంకా ఎవరైనా కానీ చూడండి ఈరోజు ఆ రెండో వాడు మాట ఇచ్చండి ఈరోజు మనం కూడా రక్షణ పొందక ముందు రక్షణ పొందేటప్పుడు అన్ని తీర్మానాలు తీసుకుంటాం ప్రభా ఇక మీదట నీకు అంగీకారంగా జీవిస్తాను నీకు లోబడి జీవిస్తాను నీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తాను నీకు ఇష్ట జీవిస్తాను అని తీర్మానించుకున్న వాళ్ళు అని దేవుడికి ఏం చేసినారు ఒక రాత పూర్వకంగా నోటి మాటగా ఆయన సన్నిధిలో తీర్మానించుకున్న మనం ఎవరు కావచ్చు ఆ రీతిగా తండ్రికి ఇష్ట ప్రకారంగా ఎవరు విల్లే వినువారు మాత్రమే కానీ విని పాటించని వారు తండ్రి చెప్పిన మాట విన్నాడు కానీ పాటించలేదన్నట్టు చూడండి ఎందుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండే చూడండి పాపులైనా దేవుణ్ణి ఎరగని వాళ్ళైనా యశుప్రభు గురించి చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలను సమ్మతి పరచుకొని వాళ్ళ మనసులను మార్చుకొని వాళ్ళ జీవితాలు మార్చుకొని దేవుని తట్టు రాగలుగుతున్నారే కానీ రక్షణ పొందిన వాళ్ళు దేవునిలో ప్రార్థన చేసే వాళ్ళు వాక్యాన్ని చెప్పేవాళ్ళు మాత్రము ఒక్కరు కూడా ఆయనకి ఇష్ట జీవించలేకపోతున్నారు కారణం ఆ విధేయత చూడండి ఈరోజు నువ్వెట్లా ఉన్నావు విధేయత చూపించిన వాడివైతే నువ్వు యేసు ప్రభుకి ఇష్టడుగా జీవించాలి ఆయన నీకు చెప్పిన మాట ప్రతిదీ చేయాలా అలా చేసినప్పుడే యశ ప్రభు చెప్పగలడు ఈ ఇద్దరిలో తండ్రికి ఎవడు ఇష్టడంటే ఈ మొదటి వాడే అని చెప్పగలిగినారు కదా అలా చూడండి మనలందరినీ కూడా దేవుడు ఒక దినము ఆయన ఎదుట నిలబడినప్పుడు ఒప్పుకోవాలంటే ఆయన మాట విని మనం నడుచుకోవాలా కాబట్టి చూడండి ఈరోజు దేవుడు అంత రూఢీగా అంత నమ్మకంగా దేవుడు చెప్తున్నాడు సుంకరులైనా వేష్యులైనా కానీ మీకంటే ఎవరు దేవుని నమ్మినా వారి కంటే చూడండి వాళ్ళైనా ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురు గాని మీరు ప్రవేశించలేరని చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఎట్లా ఉన్న ప్రార్థన చేసుకోవాలా చూడండి మన గురించి మన సమస్యల గురించి ఇరవై గంటలు ప్రార్థించాలా మన పాటికి మనం ఉండాలా ఆచారబద్ధకంగా ఆదివారం పోవాలా తిరిగి రావాలా చూడండి యథావిధిగా మన జీవితాలు మనం ఉన్నాం మనకంటూ ఒక పిలుపుంది మన పట్ల దేవునికి ఒక ఏర్పాటు ఉంది ఆ ద్రాక్ష తోటలో పని అంటే చూడండి సువార్త పరిచర్యనే ఈరోజు మనం చేయగలుగుతున్నామా దేవుని సువార్థ పరిచర్య చూడండి ఆ రీతిగా నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోకపోతే అందుకు మనం ఒక వాక్యాన్ని చూస్తే ఎందుకో దేవుడు ఆలాపనలో ఇస్తాడు ఒకటో పేతు రాసిన రెండో పేతు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటది చూడండి ఏముందంటే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును నువ్వు తొట్రిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తి యొక్క నిత్య ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును చూడండి దానికి పైన చూస్తే ఎనిమిదో వచనంలో తొమ్మిదో వచనంలో ఇవి ఎవరికి లేకపోవను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి వృద్ధివాడును దూరదృష్టి లేని వాడకును ఎవరు పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టులో జాగ్రత్త పడని వాళ్ళు వాళ్ళకి చూడండి ఆ జాగ్రత్తను పడని వాళ్ళు ఏమైపోతారు కానీ జాగ్రత్త వాడు ఆయనకు రాజ్యంలో వాళ్ళకి ప్రవేశము సమృద్ధిగా ఉంటది కాబట్టి మనకి ఇచ్చిన పిలుపు ఏర్పాటు విషయంలో మనం ఎట్లా ఉన్నాం చూడండి ఈరోజు నువ్వు తీర్మానించుకోవాలా ఈరోజు నిజంగానే నువ్వు నీ జీవితము దేవునికి విధేయత ప్రకారంగానే నువ్వు నడుస్తున్నావా యశుప్రభును తండ్రి సాక్ష్యం ఇచ్చాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని ఎందుకు తండ్రి మాటకు విధేయత చూపించిన వాడు తండ్రి మీద తండ్రికి లోబడిన వాడు ప్రతిదీ తండ్రి మీద ఆధారపడేవాడు ప్రతిదీ తండ్రికి కృతజ్ఞతా భావముగా ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా ఆయన విధానం ఉంటుంది మన ప్రభు విధానం కాబట్టి ఈరోజు దేవుడు అలాంటి సాక్ష్యము చూడండి ఈరోజు మనమంతా కూడా ఆయన కుమారులమే కదా కుమార్తెలమే కదా నిజంగా ఈరోజు నీ జీవితాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి యసు నిజంగా ఈమె నా కుమార్తె కుమారుడు అని ఇవ్వగలిగేలాగా నీ జీవితము నీ సాక్ష్యము ఉందా మనం అందరం అనుకోవచ్చు ఈ లోకమంతా అనుకోవచ్చు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఉపవాసాలు ఉంటున్నాను చూడండి నేను పరిచర్యలకు వెళ్తున్నాను నేను ఆదివారం పకారంగా చర్చకి వెళ్తున్నాను నాకు వచ్చే దశం భాగం ఇస్తున్నాను ఇవన్నీ ఇస్తున్నాను అని అనుకున్నా కానీ అసలైనది ఆయనకి లోబడి విధేయత చూపించేదే దేవుడికి ఇష్టం అది చెయ్యకుండా ఎన్ని చేసినా అది వేషధారణ జీవితం అవుతుంది కాబట్టి చూడండి ఈ పిలుపు ఈ ఇద్దరు కుమారులకు ఉంది తన తండ్రి పిలిచిండు ఇద్దరిని కాబట్టి చెప్పిండు నేడుపోయి ద్రాక్ష తోటలో పని చేయమని మొదటి వాడికి రెండో వాడికి ఇద్దరికి తన పిలుపు అదే కాబట్టి తన తండ్రి ఆ ఇద్దర పట్ల కలిగి ఆశ అదే కాబట్టి తన ఇష్టము అదే కాబట్టి చూడండి ఏం చెప్పిండు తన పని అప్పగిచ్చిండు ఒక అతను విన్నాడు పోనని తండ్రితోనే మొహమాటం లేకుండా చెప్పిండు కానీ మనసు మార్చుకున్నాడు రెండో పోతానని చెప్పిండు కానీ పోలేరు చూడండి ఈరోజు యేసు ప్రభుకి కావాల్సిన వాళ్ళు ఎవరంటే మారు మనసు పొందేవాళ్ళు అంటే ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మార్పు చెందే వాళ్ళే దేవునికి కావాల వాళ్ళు ఎట్లా ఉంటారు దినదినము ఆయనలో అభివృద్ధి పొందుతారు దినదినము వాళ్ళ యొక్క పాత స్వభావం నుంచి బయటకు దినదినము వాళ్ళు చేసే ప్రతి పని ప్రతిది అది దేవుని వాక్యానుసారంగా ఉంటది కాబట్టి వాక్యం మీద ఆధారపడతారు కాబట్టి వాక్యాన్ని పాటిస్తారు కాబట్టి ఆ పని ఏదైనా కానీ తండ్రికి ఇష్టమవు ఎందుకంటే విధేయత అన్నట్టు విని పాటించి కాబట్టి పుట్టి వినేబయే వాళ్ళైతే ఈ లోకంలో అందరూ ఉన్నారు కానీ వాళ్ళందరి పట్ల దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేదు చూడండి విని పాటించి ఆ పాటించి ఆ చెప్పిన తండ్రి ప్రకారంగా నడుచుకునేవాడే దేవునికి ఇష్టడు కాబట్టి మన ప్రభు చెప్తున్నాడు చూడండి కాబట్టి ఈరోజు మనం గ్రహించుకోవాలా నిజంగా దేవుడు ఒక పని అప్పగించండు నాకు ఆ పని ఏంటంటే సువార్థ భారము కాబట్టి నాకు అప్పగించబడిన పనిలో నేను నమ్మకమైన దాసుడుగా ఉన్నాను నిజంగా నేను చేసే ఆ పని నా తండ్రికి ఇష్టంకరంగా ఉందా చూడండి నేను తండ్రి చెప్పినట్టే లోబడి విధేయత చూపించి నేను వెళ్తున్న పనికి వెళ్తున్నానా ఇవన్నీ మనకి చాలా అవసరం అన్నట్టు కాబట్టి మత్తవార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో నీతి మార్గమున మీ వద్దకు వచ్చను మీరు అతనిని నమ్మలేదు అయితే సుంకరులను వేషలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతిరి అంటే దేవుడు ఏం చెప్తుండంటే మనలో పశ్చాత్తాపం వచ్చినప్పుడే కదా మన హృదయాల్లో మార్పు చెందేది మన ప్రవర్తనలో మార్పు చెందేది మన ఆలోచనల్లో కావచ్చు తలంపుల్లో కావచ్చు నోటి మాటల్లో కావచ్చు ప్రవర్తనలో కావచ్చు నడవడికలో కావచ్చు అబద్ధాలు ఆడితే దేవునికి ఇష్టమా అబద్ధానికి జనకుడు అపవాది చెప్పండి ఈరోజు మనం అబద్ధం ఆడుతున్నామంటే నీ జనకుడు ఎవరు తైతనా కదా కానీ నువ్వు వాక్యాన్ని వింటావు వాక్యాని చెబుతావు ప్రార్థన చేస్తావు కానీ నీకేం కలిగిందంటే దూరదృష్టి కలిగిందంటే గుడ్డితనం కలిగిందన్నట్టు ఎందుకు నీ పిలుపు నీ పట్ల దేవుని ఏర్పాటు ఎలాంటిది దేవుడు మనల్ పిలిచింది మనలందరినీ పరిశుద్ధులుగా ఉండడానికే దేవుని చెత్తమని చెప్పాడు కానీ నువ్వు అబద్ధాన్ని మాట్లాడుతూ అబద్ధంలో ఉంటూ వెషధారకులా కదా కాబట్టి మనం పశ్చాత్తాపడాలా మనం వేటిలో చెక్కబడుతున్నాం నోటి మాటల్లోనా ఆలోచనల్లోన తలంపుల్లోనా నడవడికల్లోనా ప్రవర్తనలోనా లేదా ఆయన చిత్తాన్ని గైకొని నడుచుకునే విషయంలోనా లేదా ఆయన సువార్థ పరిచర్య చేస్తాను అని తీర్మానించుకొని సిద్ధపడి చేయకుండా ఉండడంలోనా అలా ఉంటే నేను తీర్మానించుకున్నాను సిద్ధపడ్డాను దేవుని పరిచర్య చేయాలి అనే తీర్మానం నాకు ఉంది అని నేను అనుకొని అడిగేసి తర్వాత యథావిధిగా ఈ లోకానుసారంగా ఉంటే నీలో పశ్చాత్తాపం కలిగితే ప్రభావా నన్ను క్షమించు ఇక మీదట నాయన నేను చేస్తాను అనే తీర్మానంతో ను మార్పు చెందితే ఇక మీదటైనా నువ్వు దేవునికి ఇష్టంగా మనం ముందుకు వెళ్తాం కానీ మనలో పశ్చాత్తాపము రాదు మనలో మారు మనసు కలగదు ఎందుకంటే మనకి మనమే జ్ఞానవంతులము బుద్ధిమంతులము అని తలంచుతాం కాబట్టి మన లోపాలు మన బలహీనతలు మన నడవడికలో చేసే దోషాలు పాపాలు అతిక్రమాలు ఇవేవి ఎవరు పరిశీలించుకోరు పరిశీలన ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను ఉదయాన్నే లేచి రోజంతా ప్రార్థన చేసుకుంటున్నాను చూడండి ఇది గ్రహించుకునేది దేవునికి నేను ఇష్టంగా ఉన్నాను చూడండి యేసు ప్రభు ఇష్టపడేది నువ్వు ప్రార్థన చేసిన ఉపవాసం ఉన్న దివారాత్రములు నువ్వు ప్రార్థన చేసినా వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆయన చెప్పిన మాట విని నడుచుకోవడము అలా నడుచుకున్న పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటాడు అలా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు అప్పుడు ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసిన దివారాత్రాలు మొరపెట్టినా ఆ యొక్క విధానమే దేవుడు ఇష్టపడతాడు కానీ మార్పు చెందకుండా మనం చేసే వాటి పట్ల పశ్చాత్తా పడకుండా చూడండి మన జీవితాల్లో మార్పు రాకుండా మనలో ఎంత మాత్రము దేవుని పట్ల పరిశుద్ధత లేకుండా ఎన్ని ఉపవాసాలున్నా ఎంతమంది వచ్చి ప్రా ఈ లోకంలో ఉన్న దైవజనులు వచ్చి అక్కడ తపస్సు చేసి గోజాడినా కూడా దేవుడు చూడడు ఎందుకంటే ఆయన ఇష్టమైన బలిలే అర్పిస్తాడే తప్ప ఆయనకు అంగీకారము కాని బలులు దేవుడు ఎప్పుడు తీసుకోడు ఆయన ఎందుకు అలాంటి నైవేద్యములైనా ఏవి దేవుడు తీసుకోడు అలాఖీ గ్రంథంలో కుంటి వాటిని మోగవాటిని అలాంటి బలులు ఇస్తేనే దేవుడు తీసుకోలేదు ఈరోజు అసలైన బలులు ప్రార్థన కదా ఈ ప్రార్థనను అర్పించే బలి నువ్వెలా ఉన్నావో పరిశీలించుకొని పరీక్షించుకొని నువ్వు పరిశుద్ధంగా ఉండి ఆ బలిపీఠం మీద నువ్వు అర్పిస్తే ఆ అర్పణ ఆ నైవేద్యము ఆ స్థుతి యాగము దేవునికి ఇష్టంగా ఉంటది చూడండి మనం మార్పు చెందాలా మారు మనసు పొంది పశ్చాత్తా పడి ఈరోజు సువార్త పరిచర్ చేస్తానని తీర్మానించుకొని నువ్వు పరిచర్ చేయట్లేదనుకో చూడండి నీ పిలుపు ఏర్పాట్లు నువ్వేమైనావు దూరదృష్టి వాడివైనట్టు కాబట్టి నీ కన్నులు చూడలేకపోతున్నాయి కాబట్టి నువ్వు గుడితనంలో ఉన్నట్టు జనాలు కాబట్టి దేవుడు చెప్తుండడు నుక సువార్త పద్నాలుగో అధ్యాయము పదారో వచనంలో ఆయన అతనితో ఇట్లా ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందుకాల ముందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అలాగే మత్తాయి సువార్త ఇరవై అధ్యాయం ఓట వచనంలో యేసు వారికి ఉత్తరమిచ్చెను తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్లకుకపోయిరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కాబట్టి యశుప్రభువు ఈ ఉపమానము ఆయన పర్లోక ఒక రాజు తన కుమారుని పెండ్లి గురించి ఆయన పోలిస్తూ వివరిస్తాడు కాబట్టి చూడండి ఈ పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది కాబట్టి ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు కాబట్టి ఎవరైతే ఆయన పిలుపులో ఆయన ఏర్పాటులో ఉన్నారో మొట్టమొదట ఆహ్వానం ఎవరికెళ్ళింది వాళ్ళకి వెళ్ళింది చూడండి అతని దాసులను పంపినప్పుడు వారు రానులకుకపోయి చూడండి దేవుడు ఏం చేసిండు మంచిగా విందు సిద్ధపరిచి ఉన్నాను అలాగే ఎద్దులను కొవ్విన పశువులను వదింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రాండండి చూడండి పెండ్లి విందు సిద్ధముగా ఉంది ఈ పిలిచిన అక్కడికి వెళ్ళి చేసే పని ఏమీ లేదు ఎందుకు అంత దేవుడు ఏం చేసాడు సిద్ధపాటు చేస్తున్నాడు మంచిగా చూడండి ప్రేమించిన కదా కాబట్టి శ్రేష్టంగా చూడండి కాబట్టి ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి బిందు సిద్ధపరిచండు దేవుడు అంతయు సిద్ధముగా ఉన్నది కాబట్టి ఈ పిలవబడిన వాళ్ళకి అక్కడ ఇంకేమన్నా పని ఉంటుందా ఉంటది ఒక పని ఏంది ఆ విందులో తినడమే చూడండి వీళ్ళు పోయి అక్కడ పని చేయడానికో అక్కడ వెళ్ళి కష్టపడమనో దేవుడు పిలుస్తల సమస్తము ఆయన జరిగించుకొని వచ్చి విందులో పాలు పొందడానికి రమ్మంటే వీళ్ళు ఏం చేసినారు పిలవబడిన వాళ్ళు రాలేదు చూడండి వారు లక్ష్యము చెయ్యక ఒకడు తన పొలమునకు మరి తన వర్తగణమునకు వెళ్ళి చూడండి లోకాసువార్తలో చూడండి అయితే లోకాసువార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అయితే వారందరూ ఏక మనస్సుతో మనమందరం చూస్తాము అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయంలో వాళ్ళందరూ ఆ శిష్యులు అక్కడ వాళ్ళు పెంతుకోస్తూ పండుగ సమయం వాళ్ళందరూ ఏక ఎందుకు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఏక వాళ్ళంతా ప్రార్థిస్తే వాళ్ళు దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో వాళ్ళు అప్పుడు నింపబడతారు కాబట్టి ఈ సాకులు చెప్పే వాళ్ళు చూడండి వీళ్ళందరూ ఎట్లా చెప్తున్నారు ఏక మనస్సుతో చెప్ప సాకిరి చూడండి మొదటి వాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షంప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని వేడుకొను చున్నాను మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనన్ను కాబట్టి చూడండి దేవుడు తన దాసులను ఆ యొక్క ఆయన సిద్ధపరిచి ఆతిథ్యం ఇస్తాడు తన పెండ్లి రమ్మని ఎవరిని పిలవబడిన చూడండి ఈ పిలవబడిన వాళ్ళని ఆయన పిలుచుకుంటుంటే వీళ్ళంతా ఏం చెప్తున్నారు ఆయన దాసులకి నెపములు చెప్పసాగిరి చూడండి ఏం చెప్తున్నారు ఒకడేమో నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెల్లుచున్నాను కాబట్టి కొన్నవాడు ఎవడన్నా పరీక్షిస్తాడా ఈరోజు మనం కూడా ఏదన్నా వాక్యం చెప్పమన్నప్పుడు లేదా ప్రార్థనకి రమ్మన్నప్పుడు ఏదన్నా చెప్పమన్నప్పుడు మనం చెప్పే ఆ నెపం ఎట్లా ఉంటదంటే దేవుడికి కూడా కోపము తెచ్చేలాగా ఉంటది ఎందుకంటే ఎక్కడ కూడా అతిక్కినట్టు కూడా ఉండదు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే నికు పిలుపు ఉంది ఏర్పాటు ఉంది వాప్తీసం ఇచ్చి యోగాను అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని వాక్యము ఆయన దగ్గరకు వచ్చింది ఆయన ఏం చేసిండు ఆ వాక్యానికి విధేయత చూపించి పరలోక రాజ్యము సమీపించింది మారు పొందుడని ఆయన ఏం చేసిండు ప్రకటిస్తూ అనేకులకు నమ్మిన వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చిండు అంటే దేవుని పిలుపు కాబట్టి దేవుని వాక్యం అతని దగ్గరకు వచ్చింది బాప్తీసం ఇచ్చి యోగాన్ని ఏం చేసిండు ఆ వాక్యానికి దేవుని మాటకి లోబడి తన పని తన క్రియ కనబరచండు అబ్రహాముకు కూడా దర్శనం అందు దేవుని వాక్యం అతని యొద్కు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేసిండు దాన్ని నమ్మిండు కాబట్టి అది ఆయనకు నీతిగా ఎంచబడేను కాబట్టి ఏ విషయంలోనైనా దేవుని పట్ల నీ దగ్గరకు వచ్చిందంటే అది ఆయన పిలుపు ఏర్పాటు నీ పట్ల ఉంది కాబట్టి నువ్వేం చేయాలా వివేచన కలిగిన లేదా వివేచన కలిగిన దానివైతే నువ్వు గ్రహించి ఆ పిలుపుకు లోబడాల ఆ పిలుపుకు లోబడి నువ్వు చెబితే నువ్వు విధేయత చూపించిన వాడు అన్నట్టు కాబట్టి చూడండి ఈ యొక్క ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెలుచున్నాను నన్ను క్షమింప వేడుకొనుచున్నాను ఇతను వేడుకున్నాడు కానీ తర్వాత ఆ పెండ్లు ఎందుకు పిలిచిన ఆ యొక్క మనుషుడు రాజు ఇతన్ని క్షమించల ఎందుకు క్షమించాలి కదా దేవుడు ఎందుకంటే వేషలు అదే చెప్పింది కదా యేసు ప్రభు పాపులైన సుంకరులైన వేషలైనా దేవుని రాజ్యంలో ప్రవేశించడం నిశ్చయము కానీ మీరు పోరు ఎందుకు వేషధారణ జీవితం అన్నట్టు చూడండి దేవుడు చూచే దేవుడు పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు నువ్వు నిజంగా పోలేని పరిస్థితి ఉంటే నువ్వు పశ్చాత్తాపడ్డా ప్రాయచ్ఛిత దేవుడు క్షమిస్తాడు కానీ పోయే స్థితి ఉన్న నువ్వు కుంటి సాకులు చెప్తాడు నెపములు చెప్తారు అందుకు దేవుడికి కోపం అన్నట్టు ఇతను చెప్తుంది కూడా అదే కదా చెప్పిన దానికి ఏ మాత్రము దేవునికి అది అతికినట్టు లేదన్నట్టు ఏమంటుండు నన్ను క్షమింపవలనని వేడుకొని చున్నానను మరి ఒకడు నేను ఒక స్త్రీ వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనని కాబట్టి చూడండి మొదటి వాడు ఏం చేసిండు నేను ఒక పొలము కొని ఉన్నాను దాన్ని వెళ్ళి చూడవలను నన్ను క్షమింపవలనని వీళ్ళు ముగ్గురు క్షమించమనే అడిగిండు కానీ పిలిచిన వాడు వీళ్ళ పట్ల ఏం చేయలేదు క్షమించలేదన్నట్టు ఎందుకు అవిధేయత దేవుని ఉగ్రత వచ్చేది ఎవరి పట్ల అవిదేయులైన వారి పట్లనే విధేయత చూపించిన వాళ్ళ పట్ల కాదు పరిసయులు శాస్త్రులు సద్దుకాయలు దేవుని వాక్యానికి లోబడని వాళ్ళు దేవుని వాక్యం చెప్పే వాళ్ళే సమాజం చూడండి బోధించేవాడే కానీ ఏ రోజు కూడా వాడు వాక్యాన్ని పాటించడు చూడండి వేసలు శుంకరులు వీళ్ళు అపవిత్రమైన వాళ్ళే పాపం చేసిన కాని కానీ దేవుని మాట వచ్చినప్పుడు వాళ్ళ లోబడి విధేయత చూపించిన వాళ్ళే చూడండి ఏసుప్రభు ఎందుకు ఇష్టం అంటే ఆయన న్యాయమైన దేవుడు కాబట్టి అంత మంచి దేవుడు ఈ లోకంలో ఎవడు ఎవడికి తీర్పిచ్చినా ఎంతో కొంత స్వార్థం ఉంటది ఎంతో కొంత భేదం చూపిస్తారు ఎంతో కొంత కొంత పక్షపాతము చూపిస్తారు ఎలాంటి ఎంత దైవజనులైనా ఎంత అభిషేకం ఉన్నా ఎలాంటి పిలుపున్నా ఎలాంటి అభిషేకం ఉన్నా చూడండి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది ఎంతో కొంత ధనాపేక్ష ఉంటుంది ఎంతో కొంత భేదం ఉంటుంది ఎంతో కొంత పక్షపాతం ఉంటుంది ఎంతో కొంత హెచ్చింపు ఉంటుంది కానీ యశు ప్రభు ఒక్కడే అవి ఏమీ లేని దేవుడు ఎందుకు ఎప్పుడు దోషులను ఆయన నిర్దోషులుగా ఎంచడు నిర్దోషులను ఎప్పుడు దోషులుగా ఎంచడు చూడండి ఎందుకు ఆయన చూసేది మన హృదయాన్ని అన్నట్టు కాబట్టి మనల్ని చూస్తాడు నిజంగా నీలో పశ్చాత్తప కలిగి ఉన్నవా నిజంగా నువ్వు మార్పు చెందుతున్నావా నిజంగా నువ్వు ఆయన పట్ల నిజంగానే నువ్వు ఉన్నవా కనిపెట్టుకొని ఉన్నవా నీ మనసు ఎట్లా ఉంది నీ హృదయం ఎట్లా ఉంది నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి తలపులు వీళ్ళ పరిస్థితి చెప్పింది ఎవరికి ఎవరైతే దాసుడికి చెప్తున్నారు మేము రాలేమయ్యా క్షమించు అని చెప్తున్నారు చూడండి అప్పుడు అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఎంటి యజమానుడు ఎవరు మన ఇంటికి యజమానుడు ఏ సుప్రభే కదా చూడండి ఆ ఇంటి యజమానుడు కోపపడి నువ్వు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి బీదలను అంగహీనులను కుంటివారిని వారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను అంతటా దాసుడు ప్రభాని ఆజ్ఞాపించినట్టు నేను చేసిని గాని ఇంకా చోటున్నదని చెప్పాను ఎప్పుడైతే ఈ ముగ్గురు ఏకమనసుతో నెపములు చెప్పసాగిన్రో ఆ నెపములు విన్న దాసుడు వచ్చి ఇంటి యజమానుడికి తెలియజేస్తాడు అప్పుడు ఇంటి యజమానుడు ఏం చేసిండు వాళ్ళ పట్ల కోపం ఎందుకు మొట్టమొదట ఆహ్వానం ఎవరికి ఇచ్చాడు ఆయన ఎవరైతే పిలుచుకోవాలనుకున్నాడో ఇష్టపడ్డాడో మొట్టమొదట ఆహ్వానము ఫ్రెండ్లు ఇందుకు రమ్మని వాళ్ళకే వెళ్ళింది కానీ ఏం చేసిండ్రు వాళ్ళు ఆ పిలుపుని ఏర్పాటును పోగొట్టుకున్నారు చూడండి ఎప్పుడైతే యజమానుడికి కోపం కలిగిందో వెంటనే చూడండి వీధుల్లోకి సందుల్లోకి వెళ్ళి బీదలైన అంగహీనులైన కుంటి వారైనా గుడ్డి వారైనా ఎవరైనా కానీ ఈ విందుకి తోడుకొని రమ్మని చెప్తున్నారు చూడండి వీళ్ళు ఎప్పుడైతే ఆ రీతిగా ఈ దాసుడు వెళ్ళి ఈ వీధుల్లో ఉన్నవాళ్ళు సందుల్లో ఉన్నవాళ్ళు బీదలు అంగహీనులు కుంటివారు గుడ్డివారు వీళ్ళందరికీ ఈ పెండ్లి విందుకు రమ్మని ఆహ్వానం వెళ్ళిందో వీళ్ళందరూ ఏం చేసారు వచ్చిన వాళ్ళు వచ్చినప్పటికీ అక్కడ ఏముందంటే ఇంకా చోటు ఉందన్నట్టు అప్పుడు ఏమంటాడు అందుకు యజమానుడు అంటే పిలవబడిన వాళ్ళు మొదట వెళ్ళిన వాళ్ళేమో అవిధేయత చూపించినారు రెండోసారి పిలవబడిన వాళ్ళేమో విధేయత చూపించినారు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటికి కూడా ఇంకా స్థలం ఉందంటే దేవుడు ఏం చెబుతాడు అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోకి కంచలలోనికి వెళ్ళి లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము ఎందుకు సువార్త చెప్పండి సిస్టర్ బ్రదర్ ఎందుకు మనం చెప్తామంటే అంటే నీ పిలుపు నీ ఏర్పాటు అది కాబట్టి ఆ పిలుపుని ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకుంటే నీకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందన్నట్టు నువ్వు నమ్మకమైన వాడి ఎవరింటిలో ఆయన ఇంటిలో నమ్మకమైన దాసుడు కావచ్చు దాసురాలు కావచ్చు చూడండి మనం చూడాల్సింది మనుషులను కాదు మనం చూడాల్సింది స్థలాలను కాదు మనం చూడాల్సింది దేవుని వాక్యాన్ని ఆ వాక్యం నీ వద్దకు వచ్చిందంటే అది దేవుని నీ పట్ల అది దేవుడు నీ పట్ల ఆయన ప్రణాళిక అన్నట్టు విధేయత కలిగిన వాడివైతే ఆ వాక్యానికి లోబడతావు విధేయత చూపిస్తావు తండ్రిని ఇష్టపడేలాగా ఆయన హృదయాన్ని సంతోషపరుస్తావు మన హృదయాలు సంతోషించడం కాదు దేవుడు కూడా మన క్రియలను చూసి మనల్ని చూసి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు అంతగా సంతోషించిండు కాబట్టి నా ప్రియకుమారుడు నేను ఆనందిస్తున్నానని చెప్పిండు చూడండి దాని వల్ల నువ్వు నాకు అని చెప్పిండు కాబట్టి అలాంటి సాక్ష్యము అలాంటి దేవుని పట్ల జీవితము ఈరోజు మనం కలిగి ఉన్నామా బైబిల్లో ఉంది కాబట్టి ధాన్యాలు అట్లా ఉన్నాడు బైబిల్లో ఉంది కాబట్టి ఇట్లా ఉన్నారు చూడండి ఈరోజు ఈ బైబుల్లో నీ పేరు ఉండకపోవచ్చు కానీ ఒక గ్రంథంలో అయితే నీ పేరు ఉంటది కదా ఆ గ్రంథంలో లెక్కించబడాలంటే నువ్వు ఎంత ఇంటిలో నమ్మకస్తుడిగా ఉండాలా నమ్మకస్తురాల్లాగా ఉండాల ఆయన చూడండి తన ఇంటిని మనకి అప్పగజెప్పిపోయింది అలాంటి ఇంటి పట్ల నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉండాలా శ్రద్ధ కలిగి ఉండాలా ఒక కావలి వాళ్ళలాగా ఉండాల ఎందుకు దేవుని ఇంటికి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ కైనా వాడు ధీమాగా ఎందుకు పనుకుంటాడు కావలి వాడు ఉన్నాడన్న ధైర్యం అన్నట్టు ఈరోజు యేసు ప్రభు కూడా అలాంటి ధైర్యంతోనే నమ్మకంతోనే తను మనల్ని సేవకులని కావలి పెట్టి తన ఇంటిని తన యావదాస్తిని అప్పగించిపోతే ఎంతమంది నిజంగా తన ఇంటి పట్ల ఉన్నారు ఎంతమంది నిజంగా ఆయన ఇంటి పట్ల కావలిగాస్తున్నారు చూడండి ఇది నేను చెబితేనో ఇంకొక బ్రదర్ చెప్తేనో లేదా ఈ లోకంలో ఎవరు చెప్తే కాదు కదా సర్వోన్నతుడైన దేవుడు గురించి సాక్ష్యం ఇయ్యాలి ఆ సాక్ష్యము నమ్మదగినది అన్నట్టు మనుషుల సాక్ష్యం నమ్మదగినది కాదు ఎందుకంటే మనుషుల దగ్గర నటించే వాళ్ళు ఉంటారు లోబడి వాళ్ళని ఇష్టపడి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళ ప్రకారంగా నడుచుకునే వేషధారకులు ఉంటారు కానీ యశు ప్రభు చూపింది మనుషులను ఇష్టపడాలను లేదా మనుషులు చూడాలనే కాదు కదా మీరు ఉపవాసం ఉన్నా మనుషులకు కనబడద్దు మీరు ప్రార్థన చేసిన మనుషులకు కనబడద్దు మీరు దాన ధర్మాలు చేసిన మనుషులకు కనబడద్దు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కడు వాళ్ళు చూడాలనే చేస్తారు ఎందుకు మనుషుల మెప్పు మనుషుల ఘనత కానీ ఆయన మెచ్చుకోవాలా ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడని ఉంది కొరెందుల తాను మెచ్చుకున్న వాడు కానే కాదు చెప్పండి మనల్ని మనం మెచ్చుకోవడానికి మనల్ని మనం అతిశయించుకోవడానికి మనుషుల్లో మనల్ని మనం గొప్ప చెప్పుకోవడానికి ఏముంది నీలో నువ్వు ఏ పార్టీ వాడివి చూడండి కాబట్టి మనుషుల విధానం ఏంటంటే ఇది కాబట్టి అక్కడే క్రైస్తవులు ఏమైపోయినారంటే త్రోవ తప్పిపోయినారన్నట్టు ఏ పని చేసినా ఏది చేసినా ఏది చేసినా మనుషులంతా నన్ను చూడాలా మనుషులంతా నన్ను మెచ్చుకోవాలా మనుషులంతా నా భజన చేయాల అన్న ఇంటెన్షన్తో పోయే వల్లే కానీ అయన చూస్తుండు నన్ను ఆయన మెచ్చుకోవాలా అన్న విధానంగా ఎవరు ఉండరు అన్నట్టు చూడండి అప్పుడు ఎలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడు నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానను చూడండి ఎందుకు వాడు విందు రుచి చూడడని దేవుడు చెప్తున్నా అంటే మత్త వార్తలో చూడండి ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ రాజు కూర్చున్న వారి చోడ లోపలికి వచ్చి అంటే ఎవరైతే విందులో లోపలికి వచ్చినారో వాళ్ళందరినీ కదా పిలిచిండు విందుకు రమ్మండు ఆహ్వానించినప్పుడు ఏం చేయాలా వచ్చినారు తిన్నారు పోయినారు నేను ఆ పాటికి నేను ఉంటానన్నది కాదు కదా విధానము వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళకి అన్ని యోగక్షేమాలు అందినాయా లేదా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్ని చెక్ చేసుకుంటారు అన్నట్టు అన్ని పరిశీలించుకొని ఆ పనిలో నిమగ్నం కాబట్టి యేసు కూడా ఆ విందులోకి వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేస్తుండడు చూస్తున్నాడు అప్పుడు ఆయన చూడంగా ఏమైంది అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి స్నేహితుడా చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఏమంటు పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకని చూచి స్నేహితుడ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండిను ఇదే విధానము ఇదే ఒక దినము ఖచ్చితంగా అది నిశ్చయముగా జరుగుతుంది ఈ వాక్యం నమ్మదగినది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దినములో ఆయన మాటకు లోబడని వాడు ఆయన మాటకు విధేయత చూపని వాడు ఆయన వాళ్ళ పట్ల కలిగిన ప్రణాళిక ఉద్దేశాన్ని చిత్తాన్ని గై నెపములు చెబుతూ చూడండి జీవించిన వాళ్ళు పరిశుద్ధత లేకుండా అపవిత్రమైన వాళ్ళు వీళ్ళందరూ ఆ దినము మౌనంగా సిగ్గుపడి తల దించుకుంటారు ఎందుకు ఏం లేదు వీళ్ళకి పెండ్లి వస్త్రం లేదు అంటే పెండ్లి వింది జరుగుతుంది పరిశుద్ధుడి వివాహం పరిశుద్ధమైన వాళ్ళు ఉండాలి కానీ ఆ వస్త్రం లేనివాడు ఎలా ఉన్నాడు అక్కడ వాడిని చూచి కూడా దేవుడు ఎంత మంచిగా సంబోధిస్తుండడు స్నేహితుడా ఎందుకు ఎప్పుడు ఆయన మనల్ని స్నేహితులుగాను చూసినదేవుడు ఎందుకు ఆయన సహవాసం కదా మనము యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటే నిజమైన సహవాసం యేసు ప్రభుతో కలిగి ఉండాల చూడండి కాబట్టి పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చివని అడగగవాడు మౌని అయి ఉండెను అంతటా రాజు విన్ని కాళ్ళు చేతులు కట్టి వెళ్ళిపట్టి చీకటిలోనికి త్రోసి అక్కడ ఏడుపును పండ్లు కొరకటయు ఉండుడని పరిచారకులతో చెప్పెను ఎవరు ఆ పరిచారకులు వీళ్ళే పెండ్లు ఇందుకు రమ్మని పోయినారు కదా ఒక ముగ్గురు వ్యక్తులకి దాసులు వాళ్ళతో చెప్తుండే దేవుడు చూడండి ఎందుకు దేవుడు అంతగా నిర్ణయం తీసుకున్నాడు చివరి వరకు కూడా ఆయన మనల్ని ఆయన సహవాసంలో ఉండాలనే ఇష్టపడుతుండడు మన దౌర్భాగ్యం ఏంటంటే అది తప్ప ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ప్రయాసపడుతుంటాం ఏ రోజు ఆయనతో సహవాసము కలిగి కదా ఆయన మనం ఆయన శిష్యులం కదా చూడండి అలాంటి యేసు ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నవాడు విధేయత చూపిస్తాడు ఎందుకు నేను మంచివాడిని అయితే నాతో మంచిగా నేను మంచివాడిని అయితే నా సహవాసగాడు కూడా మంచివాళ్ళలాగా ఉంటాడు నేను చెడ్డవాడైతే నా క్రియలు ఎలా ఉంటాయో వాడి క్రియలు అలానే ఉంటాయి ఎందుకు నా సహవాసం వల్ల వాడు చెడిపోతాడు యశుప్రభు పరిశుద్ధుడు కదా యశుప్రభు తండ్రి పట్ల నమ్మకమైన వాడు కదా యశుప్రభు తండ్రి చిత్తాన్ని గైకొని నడుచుకొని తండ్రి చిత్తాన్ని చేసిన వాడు కదా నిజంగా యశుప్రభు సహవాసం ఉంటే తండ్రి పట్ల ఆయన ఎట్లా నమ్మకంగా ఉన్నాడో విధేయత కలిగి ఉన్నాడో ఎట్లా ఆయన చిత్తాన్ని గైకొని ప్రాయసపడి ఎట్లా ఆయన అంతగా ఆ మరణకరమైన శ్రమైన అనుభవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిపోయినడో నిజంగా యేసుప్రభు సహవాసంలో నువ్వు నిజంగా ఆయనతో నువ్వు స్నేహం చేస్తూ ఆయన ప్రకారంగానే ఉంటే అలాంటి విధానం నువ్వు కూడా చేయాలి కదా ఆయన పోలికలో నడుచుకోమంటే ఇంకెట్లా నడుచుకుంటాం ఆయన పోలికలో ఆయనకి మాదిరిగా ఉండడం అంటే మాదిరి అంటే ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా నువ్వు చేయడమే కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా నీకు యేసుప్రభు కనపడాలి ఎందుకు ఆయనని చూస్తూ నువ్వు నువ్వు నడుచుకోవాలన్నట్టు ఆయన అడుగు జాడల్లో ఉండడం అంటే కాబట్టి పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఈరోజు యశు ప్రభు పిలుపు అందరి పట్ల ఉంది చూడండి పరిచయ విషయంలో కావచ్చు అన్ని విషయాలు కానీ కొందరే ఆ కొందరిలో నేనున్నానని కూడా నేను ధైర్యంగా చెప్పను ఎందుకు ఏ విషయంలో చిక్కబడుతున్నాం ఏ విషయంలో దేవుని పట్ల అవిధేయత చూపించినమో ఏ విషయంలో మాటల్లోనో చూపుల్లో ఆలోచనలో తలంపుల్లో ఎక్కడ చెక్కబడుతున్నాము చూడండి ఈ రోజు నేను బాగున్నాను ఈ రోజు సరిగా ఉన్నాను అనుకుంటే ఈ రోజుతో దేవుని రాజ్యము ఆయన ఈ లోకానికి రాలేదు కదా ఆయన వచ్చే సామయం వరకు నువ్వు ఉండాలి ఏ దినమునో ఏ జామునో నీ యజమానుడు వచ్చునో తెలియదు కనుక మనల్ని మెలుకుగా ఉండమన్నాడు అంటే ప్రతిదినం నువ్వు మెలుకుగా ఉన్నవాడివి దేవుల్లో ఉన్నవాడివి అయితే నువ్వు ఎలా ఉన్నావు ఎలా జీవిస్తున్నావు ఎట్లా ఆయన చిత్తానం ప్రకారంగా ఉన్నవా నిజంగా నీకు అప్పగించబడిన పరిచర్యను సువార్తను అది ఏదైనా నువ్వు నమ్మకమైన వాడిగా చేస్తున్నావా ఇవన్నీ పరిశీలించుకొని పరీక్షించుకొని ఒకవేళ ప్రభా నేను చేయలేకపోతున్నాను అని ప్రాయచిత్త పడి మారు మనసు పొంది ప్రభా నాకు సహాయం చేయి అని అడిగి ముందుకు పోవాలన్నట్టు చూడండి కాబట్టి ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే చూడండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును ఆయన ఆస్తి ఏమీ లేదు ఆయన బిడ్డలే చూడండి విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనము ఆయన రక్తాన్ని ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి విలువబడి కొనబడిన సొత్తు రక్షింపబడిన వాళ్ళు చూడండి అలాంటి ఆస్తిని ఆయన ఏం చేసిండు తన దాసులను పీల్చి వారికి అప్పగిచ్చండు చూడండి ఆయన ఇంటిని అప్పగిచ్చండు చూడండి కాబట్టి అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయను చూడండి ఇది కన్క్లూజన్ చేస్తాను నేను సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి ఎందుకు ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నంటే ఎవని సామర్థ్యం చొప్పున అంటే నువ్వు ఎంత మాత్రము పనిచేయగలవో ఆయనకి తెలుసు చూడండి కాబట్టి ఈ ఐదు ఉన్న తలాంతులు వాడు సామర్థ్యము అంత ఉంది కాబట్టి ఐదు తలాంతులు ఇచ్చాడు రెండు తలాంతులు వాడికి రెండు ఇచ్చిండు ఎందుకు వాడి సామర్థ్యము అదే ఒక తలాంతున్న వాడి సామర్థ్యము అదే కాబట్టి ఆయన ఆస్తి నీకు ఆయన ఏమి వెళ్ళిండు ఎక్కడికో పోలేదు కదా ఈ అపోస్తులందరూ ఆయన పైకి అగరోణం చూస్తా ఉంటారు అప్పుడు దూతొచ్చి మీరు ఎందుకు చూస్తున్నారు ఈ వేస్తే మరలా తిరిగి వస్తాడు చూడండి కాబట్టి ఏసు మరలా మన దగ్గరికి తిరిగి వస్తాడు కాబట్టి నీకు అప్పగించబడిన ఆస్తి నీకు అప్పగించబడిన ఆయన తలాంతులు నువ్వెట్లా వాటిని దేవునికి వాడుతున్నావన్నది ఈరోజు నువ్వు పరిశీలించుకొని పరిశీలించుకుంటే నీ జీవితంలో ఇది ఒక మేళ ఎందుకు మనందరికీ తెలుసు రక్షణ పొందకపోయినా కూడా పాపం చూడండి ఇక్కడ ఏముందంటే ఐదు తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరియు ఐదు తలాంతులు సంపాదించను కాబట్టి ఇతను ఏం చేసిండు ఆస్తిని అభివృద్ధి పరిచండు ఐదు తలాంతులను దాన్ని 10 తలాంతులు చేసింది అలాగే నీ రెండో రెండో వాడు రెండు తీసుకొని మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టను అంటే ఈ భూమిలోనే పెట్టేసి పోయిండు ఎందుకు చూడండి ఈ రోజు దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతుండే ఈ రోజు నీకు ఇచ్చిన తలాంతు భూమిలో పెడుతున్నావా ఏ రోజు ఇప్పుడు చెప్పే బ్రదర్ ఈ రోజు ఉంటాడో రేపు పొద్దున పోతాడో ఎల్లుండిపోతున్నాడు ఏ క్షణమునా ఏ జాబున ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి చూడండి ఒకవేళ నాకు ఇచ్చిన తలాంత్ని నేను వాడుకోకుండా ఈ చెప్పండి అయితే ఏం చేసినట్టు భూమిలో పెట్టినావన్నట్టు ఎందుకు ఆ తలాంతిని ఏ మాత్రము దేవునికి మహిమకరంగా నువ్వు అభివృద్ధి పరచుకోవాలి దానివల్ల ఏం లాభం చూడండి మనకి ఈ శరీరం ఉన్నంత కాలమే నువ్వు ఏది చేయాలన్నా దేవునికి ఈ లోకంలో ఒక్కసారి ఈ శరీరాన్ని కోల్పోతే ఏం చేయాలనుకొని ఆయన ముందు నిలబడి ఆ దినమును అనుకున్నా ప్రయాసపడ్డా వెతికినా ఏమీ చేయలేవు కాబట్టి నిజంగా నేను దేవుణ్ణి సంతోషపరచాలా నిజంగా నేను దేవుణ్ణి మహిమపరచాలా నిజంగా దేవునికి నేను బహుప్రియుడిగా నమ్మకమైన వాడిగా నేను ఉండాలంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము ఆయన కొరకు బ్రతకడము ఆయన కొరకు జీవించడము ఆయన చిత్తాన్ని గైకొని నడుచుకోవడము ఇక మీదటైనా అది నీకు నెమర వేసుకుంటే ఇప్పుడన్నా ప్రాయాసడతాం నీ బ్రతుకు దినములు కొన్ని దినములైన కొంత నీకు ఇచ్చిన తలాంతను వేంచేయగలుగుతావు అభివృద్ధి పరుచుకోగలుగుతావు లేకపోతే నువ్వు వ్యర్థుడవే అన్నట్టు చూడండి కాబట్టి బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి ఇది ఉపమాన రీతిగా చెప్పబడుతుంది ఆ యజమానుడు యేసుప్రభు ఖచ్చితంగా వస్తాడు లోకమంతా ఏం లేదు తింటున్నాము తాగుతున్నాం పోతాము అంతా యథావిధిగా ఎవడి పని ఎవడి రీతిగా ఉన్నాడు కానీ వారు ఎరుగని సమయంలో జల ఎట్లా వచ్చిందో మనిషి కుమారుని రాకడ కూడా అలా ఉంటది కాబట్టి ఏ దినమునా ఏ జామునా ఆయన వస్తాడో తెలియదు కాబట్టి నీ పనేందో తెలుసా నా పనేందో తెలుసా ఆయన నమ్మకంగా ఇచ్చిన వారి పనేందో తెలుసా నువ్వు పని చేయడం అన్నట్టు ఆయన వచ్చే జాము ఏదైతే నీకెందుకు నీ పని నువ్వు చేయాలా నీకు అప్పగించబడిన దాని పట్ల నువ్వు ఆ పనిలో నిమగ్నం అవ్వాల చూడండి కాబట్టి అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అంటే వీళ్ళు ధైర్యంగా రాగలుగుతారు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నీకు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవియు గాక మరియు ఐదు తలాంతులు సంపాదించి తినని చెప్పెను అతని యజమానుడు బల నమకమైన మంచి దాసుడా ఈ ఐడెంటిటీ కోసము మనం ఏం పెట్టుకోవాలా ఒక గురి పెట్టుకోవాల చూడండి నేను ఎట్లాగైనా ఈ సాక్ష్యం పొందాలా ఇది ఎవరు ఈ లోకంలో ఇచ్చినా అది నమ్మదగిన సాక్ష్యం కానే సర్వోన్నతుడైన దేవుడు యేసుప్రభు అక్కడే ఈ సాక్ష్యం ఇవ్వాలి చూడండి ఈ సాక్ష్యము కావాలంటే చూడండి వాళ్ళు ముగ్గురు నెపములు చెప్పినారు చూసినారా అలా చెప్పితే ఈ సాక్ష్యము నీ జీవితంలో రానే రాదు చూడండి కాబట్టి అతని యజమానుడు అంటుండో బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచంలో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అంటే యజమానుడు ఎవరు యేసుప్రభు అంటే ఇతను ఎప్పుడైతే తనకి ఇచ్చిన ఐదు తలాంతులని అభివృద్ధి పరిచిండో దేవుడు చూడు ఎంత సంతోషిస్తుండడు అలా నా సంతోషంలో నువ్వు రా పాల్గొందు అంటుడు ఈరోజు అసలు మనకి ఇచ్చిన తలాంతుల విషయంలో పక్కన పెడితే అసలు పరిశుద్ధమైన జీవితంలో ప్రవర్తనలో కానీ దేవుళ్ళు అసలు ఉన్నామా మనం ఆయన పిలుపు పరిచయ పక్కన పెడితే అసలు ఆయనకి ఇష్టమైన రీతికైనా మనం జీవిస్తున్నామా మన జీవితం అలా ఉందా చూడండి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు ఎప్పుడు ఈ రీతిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు పోతాను చేస్తాను అని చెప్పి చేయని వాళ్ళు అనమాట కాబట్టి అలాగే రెండు తలాంతులు తీసుకురండి వాడు వచ్చి అయ్యాన్ని నాకు రెండు తలాంతులు అప్పగించు తివే మరి రెండు తలాంతులు సంపాదించుతునని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే ఐదిచ్చిన వాడిని బలా మంచి దాసుడా అన్నాడు రెండు తలాంతులు ఇచ్చిన వాడిని బలా మంచి దాసుడా అన్నాడు ఎందుకు వాని సామర్థ్యం అది కాబట్టి దేవుడు అంతే ఇచ్చింది కాబట్టి దాన్ని వీడు ఏం చేసిండు అభివృద్ధి కాబట్టి ఏసుప్రభు ఇద్దరులో ఏం భేదం చూపించలేదన్నట్టు ఆ మొదటి వాడికి ఏం చెప్పిండో రెండో వాడి కూడా అదే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంత తీసుకొనిన వాడు వచ్చి అయ్యా నువ్వు విత్తిన చోట కోయివాడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి పుల్టాగా చేస్తారన్నట్టు చూడండి నువ్వు విత్తిన వాడవు చూడండి నువ్వు విత్తిన చోట కోయి చల్లని చోట పంట కూర్చుకున్న వాడవైనా నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నువ్వు తీసుకున్నామని చెప్పెను కాబట్టి ఆయన విత్తువాడైనా కోయివాడైనా ఆయన ఏం చేసుకునేవాడైనా అంటే దేవునికే వీళ్ళు ఏం చెప్తారంటే జ్ఞానం చెప్పేవాళ్ళన్నట్టు చూడండి అంటే ఈ గుంపు ఎట్లా ఉంటుంది అంటే దేవుడికే జ్ఞానం చెప్పే గుంపు అన్నట్టు చూడండి కాబట్టి ఇతను చూడండి నేను భయపడి నిల్లి నీ భూమి అంటే ఈ లోకానికి సాదృశ్యము నువ్వు ఫలించేదైనా దేవునిలో చేసేదైనా ఏదైనా ఈ నియమం ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉన్నంత కాలమే ఏదైనా నేను దేవునికి చేయాలి అనేది చేయగలుగుతాము ఒక్కసారిగా ఈ శరీరం నుండి నువ్వు వేరైపోతే ఏమీ చేయలే చూడండి ఇక మీదటన్నా మనము దేవునికి చెయ్యాలా అన్న ఆశ ఆసక్తి ఉంటే నిజంగా మనం చేస్తాం మనం చేసుకోమా మన బిడ్డల గురించి ఆలోచిస్తే మంచి చదువులు చదివించాలా మంచి ఉద్యోగాలు రావాలా వాళ్ళకి మంచి స్థలాలు కొనియాలా మంచిగా వాళ్ళకి అన్ని సమకూర్చాలా అన్నప్పుడు నువ్వు చేసుకుంటున్నావా లేదా నీ బిడ్డల పట్ల అదే ఆసక్తి అదే శ్రద్ధ అదే విధానము ఆయన బిడ్డల పట్ల కూడా పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు అలా పెడితే నువ్వు స్వార్థ పరుడు అలా పెట్టని వాడివైతే నువ్వు స్వార్థ అన్నట్టు అందుకు నువ్వు ఎవరో నేను ఇరుగునని ఎందుకు అంటాడంటే స్వార్థం అన్నట్టు ఎప్పుడు నీ జీవితము నీ పిల్లలు నీ ఇల్లు నీ ఉద్యోగము నీది నీది నాది నీది అన్నట్టే తప్ప ఏ రోజు ఆయనది ఏది అని ఉండదు ఏ రోజు ఆయన నుంచి పొందుకునేదే తప్ప ఆయనకు తిరిగి నేను ఏం చేయగలను అన్నది చేయరన్నట్టు అలాంటి జీవితం రోజు ఉంటే బయటపడితే ఇది నీకు మేలు ఇది నీకు క్షేమం కాబట్టి అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరమైన చెడ్డదాసుడా నేను విత్తిన చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని నిన్ను ఎరుగుదువా అట్లయితే అంటే ఒకవేళ ఎరిగి ఉన్నప్పటికీ నువ్వు నా సొమ్ము సహకారుల యొక్క ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినని చెప్పి ఆ తలంతు వాణి వాన్ని యుద్ధ నుండి తీసివేసి పది తలంతులు వానికి ఈ దేవుడు ఎందుకు పనికి రాని దేవుడు తీసి పారవేస్తాడు పనికొచ్చే తీగకు ఇంకా దేవుడు ఇస్తాడు చెప్పు ఈరోజు దేవునికి నువ్వు పనికొచ్చేవాడిలాగా ఉన్నావా చెప్పండి ఈరోజు తీర్మానించుకోవాలా ఇక్క మీదటైనా నేను పనికి వచ్చే ఆ మొదటి కుమారుడు మార్చుకున్నాడు మనసు ఈరోజు నీలో నీలో అలాంటి మనసు ఉందా ఇంతకాలం నేను చేస్తాను అని చెప్పినాను చేయలేదు మొదటి వాడు చేయనని చెప్పిన వాడు చేస్తున్నాడు చేస్తానన్న వాళ్ళు చేయట్లేదు ఈరోజు నేను చేస్తానని చేయకుండా ఉన్నావా నీ విమోచన దినం ఇంకా రాలేదు కదా ఇంకా ఈ లోకాన్ని విడిచి పోలేదు కదా ఇప్పుడన్నా చేస్తాను అని నీ మనసు మార్చుకొని ఇక మీదటైనా ఆయన సిల్వ ఎత్తుకొని ఆయన్ని వెంబడించడానికి నువ్వు ప్రయత్నిస్తే కొంచెంలో అయినా కొంచెంలో నమ్మకమైన వాడుగాను నమ్మకమైన దానిరాలుగాను దేవుని సన్నిధిలో నిలబడతావు నీకంటూ ఒక సాక్ష్యాన్ని నీకంటూ ఒక బహుమానాన్ని దేవుడి దగ్గర పొందుకుంటావు ఈ బహుమానం కొరకు పొందుకోవడానికైనా ఇక మనల్ని మన హృదయాలను మనల్ని మనము సమ్మతించుకొని మన గురించి ఆలోచించి మాని ఆయన గురించి ఆలోచించడం మొదలు నీకు మేలు క్షేమం కాబట్టి కాబట్టి ఆ తలాంతును వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి కలిగిన ప్రతి వానికి ఇయబడును అతనికి సమృద్ధిగా కలుగును లేని వాని యొద్ధ నుండి వాని కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అంటే తలాంతులను అభివృద్ధి పరుచుకుని కూడా నరకానికి పోతాడు అన్నట్టు చూడండి అక్కడ ఏడుపును పండ్లు కోరుకుటయును వండునెను కాబట్టి దేవుడు నీకు తన ఆస్తి కాబట్టి నీకు ఇచ్చిన కూడా నువ్వు ఈ భూమిలో పెట్టేస్తే ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంది నరకానికి పోతామని చెప్తుంది కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచన ఏందో దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఇక మీదటన్న నీ గురించి నువ్వు ఆలోచించి ఆయనలో వెతికి అడిగి తెలుసుకొని గ్రహించి పశ్చాత్తాపడి మారు పొంది ఇక మీదటైన ఆయనకి ఇష్టంగా ఆయనని సంతోషపరిచేలాగా నిన్ను నీ జీవితాన్ని నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే నాకు మనకి మనందరికీ మేలన్నట్టు చూడండి కాబట్టి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇద్దరు కుమారుల్లో మొదటి వాడు పోనని చెప్పి మార్చుకొని పనిచేసి తండ్రికి ఇష్టడిగా ఉన్నాడు రెండో పోతానని చెప్పి పోలా ఈరోజు నువ్వు మొదటి ఉన్నావా రెండో ఉన్నావా చూడండి కాబట్టి ఈ ఒక తలాంతి ఇచ్చిన ఉన్నావా ఐదు తలాంతులు రెండు తలాంతులు ఇచ్చిన నువ్వు ఉన్నావా ఎట్లా ఉంది నీ జీవితం నీ సాక్ష్యం ఇది మనుషులు చూసి చెప్పుకుంటేనో ఇవి నేను ఎవరికి తీరపరని కాదు ఎవర్ని కించపరచాలను ఎవర్ని ఉద్దేశించాలని నేను చెబితే విరోధ బుద్ధితోనూ పక్షపాతంతో సువార్త చెబితే వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు ఎందుకు స్వార్థపరుడు స్వార్థంగా వాక్యాలు వాడుకున్నాడు కాబట్టి నాకెందుకు అలాంటి శిక్ష ఇవి సరైన ప్రశ్నలు అన్నట్టు వీటికి ఎలాంటి అదంతా అంటారు కదా ఏ అదే సమాధానం ఇంకా డొంక తిరుగుడు సమాధానాలు వాక్యాలు నువ్వు నిజంగా ఫలించిన వాడివి తలంతులను అభివృద్ధి పరుచుకున్న ఆయన నిన్ను గురించి సాక్ష్యమిస్తాడు ఆయన సంతోషం పడతాడు ఆయన సంతోషంలో నువ్వు కూడా పాల్పొందుతావు అదే నువ్వు భూమిలో పాతి పెట్టేవాడివైతే అక్కడ ఏడుపును పండ్లు కొరకటయ్యను అంత భయంకరమైన శిక్ష అది బహుమానం అన్నట్టు వాని క్రియ అది కాబట్టి యశప్రభ ఎందుకు వాణి వాని క్రియలంటే వీడి క్రియ ఇదే భూమిలో పాతి కాబట్టి దాని తగ్గ ప్రతిఫలం ఇచ్చిండు వాళ్ళు వాటిని ఇచ్చిన వాటిని అభివృద్ధి పంచుకొని ఆయన పట్ల గొప్ప సాక్ష్యం పొందినారు కాబట్టి వాళ్ళు ఆ క్రియలకు తగ్గట్టు ప్రతిఫలం పొందిండు ఈరోజు నువ్వెలా ఉన్నావో నేను నువ్వు పరిశీలించుకుంటే పరీక్షించుకుంటే ఈరోజు నిజంగా నీ జీవితం ఎట్లా ఉందో గ్రహించుకుంటే ఇక మీదట అన్నా ప్రభా నీకు నేను మార్పు చెంది పశ్చాత్తాపడి ఇక మీదట ఇంతకాలం ఏం చేయలేకపోయినాను ఇకనైనా చేస్తాను అనే తీర్మానం అయితే అది కూడా యసు ప్రభు ఇష్టపడతాడు ఎందుకు ఆయన కావాల్సిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అన్నట్టు మార్పు చెందేవాళ్ళు మారకుండా కొండలాగా బండలాగా హృదయాలు పెట్టుకొని కఠిన పచ్చుకొని నన్ను చూసి చెప్తున్నాడు వీడు నన్ను టార్గెట్ చేసి చెప్తున్నాడు చూడు వీడు చిన్నవాడు పెద్దవాడు వీడికి చెప్తే వినే అంతటా ఇలాంటి వాళ్ళంతా ఈ రోజు బాగానే ఉంటది రేపు బాగానే ఉంటది ఎల్లుండి బాగానే ఉంటది కానీ ఒక దినమంటూ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందన్నది వాళ్ళ విధానం ఏందన్నట్టు కాబట్టి ఈ వాక్యం వింటున్నా మీరు నేను మనల్ని మనం పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఎందుకంటే ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంత చెప్పినా ఇది ఆయన విధానం అన్నట్టు ఆయనకి ఇష్టమైన విధానం అన్నట్టు అందుకు నేను సమయం తీసుకొని మరీ చెప్పిన ఎందుకంటే ఇది చెప్పకపోతే నాకు వెళితేగా ఉంటది నాకు ఎక్కడో ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు దేవుడు ఇవి బయలుపరిచిండు కాబట్టి చెప్పమన్నప్పుడు విధేత చూపించి నేను చెప్పిన పని చేయాలి అది ఆలస్యమైన ఏదైనా నాకు అప్పగించబడిన పని అదే కాబట్టి నేను అదే చేస్తున్నాను కాబట్టి ఈరోజు లేట్ అయినా ఆలస్యమైన ఈరోజు నువ్వు తీర్మానించుకో నీకు ఇచ్చిన గ్రహించుకో నీ పట్ల దేవుని ఉద్దేశం ఏందో నువ్వు గ్రహించు వివేచించు ఆ మొదటి కుమారులాగా ఉండి నువ్వు తండ్రికి ఇష్ట ప్రకారంగా చేస్తావా విని ఈరోజు కూడా ఇక మీదట మరలై నిన్న ఎలా ఉన్నానో మొన్న ఎలా ఉన్నానో రేపు ఎల్లుండు నా బతుకంతా ఇట్లానే ఉంటాను అని తీర్మానించుకుంటావా నీ తీర్మానాన్ని బట్టి ఈ రోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు నేను చూడట్లేదు నేను అసలు కళ్ళు మూసుకొని వాక్యాన్ని చెప్తున్నా కానీ హృదయాలను చూసే దేవుడు నీ మనస్సును చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు సర్వోన్నతుడైన యేసు ప్రభువే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇది నువ్వు నమ్మితే ఈరోజు నువ్వు గ్రహించుకుంటావు పరిశీలించుకుంటావు పరీక్షించుకుంటావు అలా నీ జీవితం లేకపోతే ప్రాయచ్చిత ఆయన కృపా కనికరము పొందుకొని ఇక మీదటన్నా ఆయనని ఇష్టపడడానికి నిన్ను చూసి అలాగే ఆయన సంతోషపరిచేలాగా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో అని ప్రేమ కలిగిన వాడు నీ పట్ల ఆలోచన కలిగినవాడు నీ పట్ల తన ఉద్దేశాన్ని చిత్తాన్ని కలిగినవాడు మనందరి పట్ల కాబట్టే ఆయన ప్రేమించిన వాడు కాబట్టే ఆ యొక్క నరకంలోకి పోయిండో అలా పోకూడదనే ఈరోజు యేసు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నిన్ను చూసి నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను నువ్వు చేసుకొని పరీక్షించుకుంటే ఇది నీ జీవితంలో అసలైన విమోచన అన్నట్టు ఎందుకు ఫలించలేనిలాగా ఉంటే ఖచ్చితంగా నరక వేయబడి అగ్నిలోకే పోతాం కానీ ఈరోజు నీ తీర్మానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే ఇక మీదటైనా ఫలించి దేవుని రాజ్యంలోకి పోతాం కాబట్టి నీ తీర్మానం నీ సిద్ధపాటు ఎట్లా ఉందో నువ్వు వివేచించి గ్రహించుకొని ఆ రీతిగా దేవుని పట్ల ఒక నిబంధన ఒక తీర్మానం నువ్వు కలిగి సిద్ధపడితే ఇది నీ జీవితానికి నా జీవితానికి మనందరి జీవితాలకు ఎంతో మేలు క్షేమం పరిశుద్ధుడుమైన తండ్రి కృపా కనిక్రమం గల నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ అవును ప్రభ నాయన తండ్రి నీకు నాయన ఆ మొదటి వాడు పోనన్నాడు ప్రభ కానీ ఆలోచన చేసిండు కాబట్టే మార్పు చెందిండు కాబట్టే నీ పని చేసిండు ప్రభ నీకు ఇష్టంగా వాడు ఉండగలిగిండు ప్రభ ఆ రీతిగా వాడి సాక్ష్యం ఉండగలిగింది కానీ రెండో వాడు ప్రభ నాయన పోతానని చెప్పి కూడా పోలేదు ప్రభ ఈరోజు మేము అన్ని చేస్తాము చేస్తాము చేస్తాం అంటున్నామే తప్ప చెప్పే వారిలాగా అబద్ధికుల్లాగా మేము మారుతున్నామే తప్ప చేసే వారిలాగా మా క్రియ ఎక్కడ కూడా కనబడతలేదు ప్రభ అలాంటి వేషధారణ జీవితం నుంచి అలాంటి మోసకరమైన జీవితం నుంచి అలాంటి తండ్రి భ్రమపరచు ఆత్మల నుంచి మమ్మల్ని వేరుపరిచి ఇక మీదటైనా నీ యొక్క చిత్తం ఏమిటో నువ్వు నా పట్ల కలిగినా మా పట్ల కలిగిన నీ మనస్సు ఏందో ఆలోచన కలిగి మేము జీవిస్తాం ప్రభా నాయన మాకు గడిచిన కాలంలో మేము దాన్ని వాడలేదేమో ప్రభా ఇక మీదటైనా మాకు ఇచ్చిన తలాంతును అభివృద్ధి పరుచుకొని నీ దగ్గర మంచి సాక్ష్యం బల మంచి నమ్మకమైన దాసుడ అని నైనా మేము పొందుతాం మోషే దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు అని నువ్వు సాక్ష్యం ఇచ్చినావు ప్రభ ఈరోజు అలాంటి సాక్ష్యం నీ ఇంటిలో మేము నమ్మకమైన వారిగా మేము ఉండాలా ప్రభ అలా ఇంతకాలం లేమేమో తండ్రి ఒకవేళ నేను లేనేమో ప్రభ నా తీర్మానాన్ని బట్టి నా సిద్ధపాటును బట్టి నీ సన్నిధులు అడుగుతున్నాను ప్రభ నైనా ఒకవేళ నేను నువ్వు ఇచ్చిన పిలుపులో ఏర్పాటులో నీ పట్ల ఏమైనా అశ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నైనా నిపములు చెప్తున్నానేమో తండ్రి ఈ గడిచిన కాలంలో ఈ లోకంలో ఐక్య విచారాలతో నైనా ధనపేక్షతో ఈ లోకంలో పెరుగెత్తుతున్నానేమో ప్రయాస నీ మనసును నీ చిత్తాన్ని గ్రహించకుండా రుడ్డివాడినైనానేమో ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా నువ్వు నా కన్నులు తెరిచినావు ప్రభ ఇక మీదటన్నా ప్రభాయినా నీకు ఇష్టడుగా ఇక మీదటైనా నీకు ప్రియ కుమారుడిగా ఇక మీదటైనా కానీ నీకు మంచి నమ్మకమైన దాసుడిగా నా సాక్ష్యాన్ని నన్ను నేను కాపాడుకుంటాను ప్రభ ఆ రీతిగా నీ సన్నిధిలో నేను తీర్మానించుకుంటున్నా తీర్మానించుకున్న వాళ్ళందరి ప్రార్థనలు కూడా మీరు ఆలోచించి వాళ్ళందరి ప్రార్థనలు కూడా మీరు చూస్తున్నారు నన్ను చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు ప్రభ మీకు దాచబడినది ఏది లేదు మీకు మరుగుపరచబడింది ఏది లేదు ప్రభ సమస్తం తేటగా కనబడుతుంది ప్రభ ఎందుకంటే చూచుతున్న దేవుడవు కాబట్టి కాబట్టి మమ్మల్ని చూస్తున్న దేవుడవు తండ్రి ఈ రీతిగా తీర్మానించుకున్న నన్ను ఆ రీతిగా తీర్మానించుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నైనా మీరు మాకు తోడుగా మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి నీ రాక్కడి దిన వరకు ప్రభ ఏ లోకంలో వేటిలో మేము చెక్కబడకుండా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే వాడవైన నువ్వు కాబట్టి నీ వైపు చూస్తూ ముందుకు పోయే సాగే కృప నాకు అనుగ్రహించమని తండ్రి ఈ వాక్యము నమ్మదగినది ప్రభ విశ్వసించిన వారందరి హృదయాల్లో నేను విశ్వసించిన వాళ్ళందరిలో ఈరోజు రక్షణ దినమే ప్రభ విశ్వసింపని వాళ్ళకి నీ గురించిన వార్త ఏదైనా వెరితనమే ప్రభ మేము వెరి ఉండకుండా గ్రహించి వివేచించి పరిశీలించి నేను నీకు ఇష్టలుగా జీవించే నన్న ఇష్టమైన బిడ్డలుగా ఉండేవారిలాగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి నా తండ్రి ఈ దినమంతా నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు అన్ని కాలముల ఎందు అన్ని స్థలముల ఎందు ఏకరీతిగా ఉన్నవాడోనైనా నువ్వు మార్పు లేని దేవుడు ప్రభ ప్రతి దినము ప్రతి ఉదయ నూతన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతున్న దేవుడవు నీకు వందనాలు వందనాలు స్తోత్రాలనైనా ఈ రాత్రి సమయం ముందు విజ్ఞాపన ప్రార్థనలు నా ఆలకించండి ప్రతి బిడ్డల జీవితంలో కార్యములు జరిగించండి మంజుల శిష్య యొక్క కుటుంబంను కట్టండి నాయన భర్త మారాల ప్రభ రక్షణలోకి రావాలా భార్యను చేర్చుకోవాలా నా తండి మంజల సిస్టర్ యొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్ విషయంలో కావలసిన జ్ఞానముని జ్ఞాపక శక్తిని దయచేయండి మరి వారి ఇంటి దగ్గర ఈ సాతాన శోధన మరి ప్రభ పాము తిరుగుతుందని కుటుంబం అంతా వారంతా భయపడుతున్నారు ఏసీఆర్ శైతాన శక్తులను బంధించండి ప్రతి మంత్ర కార్యాలను లయపరచండి చీకటి శక్తులను కాల్చి వేయండి ఆ గృహంలో ప్రభ సమాధానం కలిగ చేయండి మీకు అగ్ని కంచె వేసి ప్రభ బిడ్డలన్నీ కాపాడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ రవి చిల్లా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ యొక్క హార్ట్ ప్రాబ్లం గురించి కిడ్నీ సమస్య గురించి మీద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం కార్యం జరిగించండి నా తండ్రి నాడినెత్తి నుంచి అధికారుల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి వేసే నా తండ్రిని యొక్క రక్త ప్రోక్షణ చేత ప్రతి రోగంను కాల్చివేయండి నాయన ఎందుకంటే నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నదేశ నా తండ్రి నీ గాయపడిన హస్తంలోని ముట్ట్యాబిడను సంపూర్ణ స్వస్థతలోనికి నడిపించండి వారు అదేవిధంగా మనోజ్ బ్రదర్ అనే ఒక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో ప్రభ దయచేయండి ప్రభ నా తండ్రి వారి ఆరోగ్య విషయంలో ఎలాంటి తొందర లేకుండా ప్రభ నీకు సంపూర్ణంగా నా తండ్రి విధేయతగా జీవిస్తున్న కుటుంబంలో ప్రభ కార్యములు జరిగించండి ఆత్మ కార్యం చేయ చేయవాడ నీవే నాయన నుంచి బెడ్లను కాపాడమని ప్రార్థిస్తున్నాం మరి కావ్య సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ భర్తను రక్షించండి మారు మనసు కలుగ చేయండి కుటుంబంలో ప్రభ స్థిరత్వం ఏక మనసుతో ప్రభ ఉండుటకు సహాయం చేయండి విశ్వాస కార్యం జరిగించండి మరి శుద్ధాత్మ దేవ ఆ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యం జరిగించండి నండి మరి ఆ పిల్లల విషయంలో ప్రభ మంచి స్కూల్స్ ఎడ్యుకేషన్ విషయంలో కార్యం జరిగించండి ప్రభ నిశ్చితం ఎక్కడుందో ప్రభ బిడ్డను అక్కడికి నడిపించండి వేసే నా తండ్రి ఈ రాత్రి సమయం ముందు ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతులు నా అక్కలు నెరిగిన దేవుడవు మేము చెప్పక ముందే ప్రభా సమస్తం నెరిగిన దేవుడవు మేము అడిగి ఊహించి వాటి కంటే కూడా అధికంగా దయచేవాడవు నా తండ్రి నీకు సన్నిధిలో మూరిపెట్టుకుంటే ప్రభా ప్రతి ప్రార్థనకు చెవియొగి ఆలకించి జవాబులను ఇచ్చే దేవుడవు నా తండ్రి నువ్వు మాకు సమీపస్తుడిగా ఉన్నావు నాయన నీకు వందనాలు ప్రభా మీ నుంచి మేము దూరంగా పోయినా కూడా నా తండ్రి నీకు వాక్యం చేత మమ్మల్ని బంధించినావు మమ్మల్ని సంధించినా ఉండటకు సహాయం చేయండి ప్రభన తండ్రి మారు మనస్సు కలిగి పశ్చాత్తాపంతో నీ ఎద్దకు తిరుగుటకు ప్రభా ఇంకా మాలోని ఏ లోపం ఉన్నా సరే సరి చేయండి నాయన మా ప్రతి బలహీనత మమ్మల్ని బలపరచండి ప్రభ నా తండ్రి వేషధారికులుగాలే కాక నా తండ్రి సంపూర్ణ విశ్వాసంతో నీకు సన్నిధికి వచ్చి నీకు మొర పెట్టుకున్నటకు ప్రభన తండ్రి మాకు నేర్పించండి అనుదినం మమ్మల్ని సరిచేయండి నాయన ప్రతి మా జీవితాల్లో చేస్తున్న గొప్ప కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి మీకే సర్వం నువ్వు మహిమ కలుగును గాక మా దేవుడౌ మా రక్షకుడో మా విమోచకుడో మా పోషకుడోవు మమ్మల్ని ప్రభ విడనాడని దేవుడవు ఎడబాయని దేవుడవు అన్ని కాలంలో ఎందు ప్రభ నీకు మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభ విధేయులుగా జీవించటకు నీ కురుపును అనుగ్రహించమని ఏసయ శక్తి కలిగిన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమగలుతండి పరిశుద్ధుడ పట్టన్నతుడ సర్వశక్తి కలిగిన రాజా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము రాజా సమస్త మహిమ ఘనత ప్రభావాల నా తండీ నీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తుంటున్నాం ప్రభా ఈ లోకంలో నువ్వు మాత్రమే నమ్మదైన దేవుడు ప్రభా మనుషులు నమ్ముకోవట్లేదు నాయన రాజులో నమ్ముకోవట్లేదు ప్రభావ కానీ ప్రార్థన ప్రార్థన విజ్ఞాపనలు మాత్రం నీ సన్నిధికి చేస్తుంటున్నాం ప్రభా మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన పత్రికాల సమయంలో వాక్యం ధర మాట్లాడి తండ్రి మేము నడవలసిన మార్గములు మాకు కనపరిచినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి మరి మేము లోకనుసారంగా ఉండకుండానట్లుగా ప్రభావ ఇచ్చిన తలంతులను నీ మహిమ నిమిత్తము నా తండ్రి నీ ఘనత నిమిత్తం వాడుటకు బల మంచి దాసుడా అని గొప్ప సాక్ష్యాలు పొందిన ఆ ఉపమాన రీతిగా చెప్పిన మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధనామానికి తండ్రి అయా మీకు ఏ స్తోత్రులు నా తండ్రి ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ పరిశుద్ధనామాన్ని ఇచ్చించలాగిన ప్రతి చోట మీ సాక్షులుగా ఉండటకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నాయన మేము ఈ మాటలను బట్టి ఆయన ఆ మార్గంలో నడుచకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రార్థనలకు జవాబు దయచేయగల సమర్థుడు నువ్వు దయగల దేవుడు ప్రభావ మీకు స్తోత్రం తండ్రి నా తండ్రి రేణుక సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన ఫ్రేమ్ నుంచి విడుదల దయచేయండి మంచి ఆరోగ్యం దయచేసి స్వస్థపరచండి ప్రభావ అతన్ని బ్రదర్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ వారు అలా ఉండి కూడా నీ సేవ చేస్తున్నారు జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి వారిని స్వస్థపరిచి వినామానికి మైమతి చెబిడలుగా సాక్షులుగా ఇల్లు పెట్టుకోండి ప్రభావ స్థుతులు చెల్లిస్తుంటున్నాం అలాగే నా తండ్రి కావ్య సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన బిడ్డ కొంచెం అవసతగా ఉంది ప్రభా ఆయనను లేపి నా తండ్రి స్వస్థపరిచేందుకు స్థుతులు రిపోర్ట్లు ఉంది నార్మూలు వచ్చటకు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చేసిన ప్రార్థనను మీరు ఆలకించారు అందును బట్టి ఆయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం వారి కుటుంబాన్ని రక్షించుకోండి వాళ్ళ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ మహిమకరంగా మీ మహిమతి చెడలుగా వాడు సాక్షులుగా ఎలా పెట్టుకోండి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి అలాగే రవిచల్ల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన హార్ట్ ప్రాబ్లం నుంచి స్వస్థత దయచేయండి ప్రభా కిడ్నీ విషయంలో నా తండ్రి స్వస్థత దయచేయండి నువ్వే పరమ వైద్యుడు అవుతండి మీకు స్తోత్రం నా తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం మీరే విడతలు దయచేయండి మీ పరిశుద్ధాత్మ నా తండ్రి ఆయన కార్యము జరిగించండి ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం రాజా నాయన అలాగే నా తండ్రి మరి వేసు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మీరే స్వస్థత దయచేయండి ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఆయన మంజుల సిస్టర్ ప్రభా మరి విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన చుట్టుప్రక్కల వారు ఆ తండ్రి నిజమైన దేవుని పిల్లలు ఇల్లే అనే సాక్ష్యం పొందుటకు నా తండ్రి మరి ఆ కుటుంబాన్ని కట్టి అక్కడ ఉన్న శోత సాధన శోధనలన్నీ కొట్టివేయండి చీకటిని వేస బంధించి ఆయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి ప్రభావం స్థుతులు రాత్రికాల సమయంలో ప్రార్థించిన బిడ్డలను వాకింగ్ చెప్పిన బిడ్డలను అందరినీ చేసుకోండి ప్రతి కుటుంబాన్ని నాయన మీ సాక్షులుగా ఇలబెట్టుకోమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చే బిడ్డలుగా ఇలబెట్టుకోమని సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి నీకే బంధాల తండ్రి స్థుతి మహిమ గణత ప్రభావం యుగ యుగాలకి ప్రభా మీకె చీరలో గాక హాలియా ఇక రజానికి అవుతున్న తండ్రి దేవాయేశుప్రభ ఈ రోజు వాకింగ్ చేత మాట్లాడిన ప్రభ మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలి ప్రభా దేవాసూప్రభ దిన దిన ప్రభ నీలో మేము ఇంకా ఎదగాల ప్రభా దేవాసూప్రభ మా ఆత్మలో మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభా దేవాసూప్రభ ప్రతి బలహీనతను గద్దించి కొట్టివాను తండ్రి దేవాయేసూ ప్రభ ఎన్నో ఉన్నాయి ప్రభా కాబట్టి ప్రభ అవన్నీ కూడా ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలా స్థిరప్ చేసుకోవాలా దేవం మా నుంచి ఒకరికి వెళ్ళాలా ప్రభ అట్లా మేము నడిచేలాగా సహాయపడమని ప్రార్థించడం తండి దేవాయసీ ప్రభ ఎవ్రి కూడా ప్రభా యొక్క వాక్యంలో మేము వించున్నాం కాబట్టి ప్రభ ప్రతి వాక్యం విన్నది మరుదల పలకల పైన మేము రాసుకోవాలా దాని ప్రకారం మేము నడుచుకోవాలండీ మాకు సహాయపడమని ప్రార్థించడం తండ్రి దేవ మేము నడుస్తాము మమ్మల్ని నడిపించండి దివాయేసి మా చేపటి మమ్మల్ని నడిపించండి ముందుకి మేము ఇంకా ప్రభా యొక్క పనిలో మేము నిఘ్నం అయిపోవాలండి దేవాయసుప్రభ ఇంకా మాలో ఏదైనా ఆయుసకరం ప్రభా అది చూపించండి ప్రభ నీ ప్రభా వాటిని విరిచి తండ్రి దేవాయసు ప్రభా నిశ్చితం అయితే ఏదైతే ఉందో ప్రభా నిశ్చితానుసరా మేము నడిచేలాగా మాకు సహాయపడే ముందుకు నడిపించుకొని ప్రార్థిస్తుండీ దేవా ఎవ్రీడే కూడా ప్రభా పరిశుద్ధాత్మకత మాకు నడిపింపదాయించండి దేవాయసుప్రభా దిన దిన ప్రభ నీ వాక్యంలో మేము ఎదగాల ఇంకా మేము వెలిగింపబడరా అన్ని కులం వెలిగించాలా ప్రభా ఎందుకంటే ప్రభా లోకంలో ఎక్కడ చూసినా గానీ ప్రభా ఎంతో ఘోరంగా ఉంది ప్రభా కాబట్టి ప్రభా మేము లోకం వైపు చూడకుండా ప్రభా మరి నీ వైపు చూసి మరి వైపు కళ్ళు వ్యక్తి ప్రభా మేము నడిచేలాగా సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవా ప్రభా మళ్ళీ దృష్టి విధంగా ప్రభా గాలం వేసిన ప్రభా కానీ ఆ గాలంలో మేము పడకుండా ప్రభా మేము జాగ్రత్తగా నువ్వు ఇచ్చిన రక్షణని ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభా దాన్ని మేము గట్టిగా పట్టుకోలే ప్రభా మరి మీరు మాకు సహాయపడమని ప్రార్థించడం తండి నీ కృపలో మందరిని భద్రపరచుకోమని ప్రార్థించడం ప్రభావ నీకేస్తూ నీకేం లేదు థ్యాంక్ యూతున్న తండి దేవా ప్రభా మరి ప్రేరంశం ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మంజుల సిస్టర్ విషయంలో ప్రార్థించడం ప్రభా మంజుల సిస్టర్ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ ఉన్న ప్రతి సమస్య నుంచి వీళ్ళని దాయించండి భార్యాభర్తల మధ్యన శాంతి సంబంధం దాయించం ప్రభా తన భర్త ఎక్కడున్నారని ప్రభాని మీరు గాల మిసుకుని లాక్కరండి మరి వారి కుటుంబంలో ఒకటి ప్రభా మీరే తోడో నడిపించండి దేవాయీసు ప్రభా వాళ్ళ ఇంటి మీద ఉన్న ప్రతి కీరణి ప్రభా యేసుకృష్ణ నామంలో గద్దించి కొట్టివైంది ప్రభా ఆ సర్పమ అక్కడ రావడానికి వీలేదు ఆ సర్పమా యేసుకృష్ణ నామంలో ఆ ప్రాంతంలో ఉండడానికి వీలేదు యేసుకృష్ణ నామంలో ఆజ్ఞాపించిన ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే యేసుకృష్ణ నామంలో ఆజ్ఞాపిస్తున్నా దేవాయసు ఆత్మకరణ జరిగించి ఆ బిడక్కి మీరే తోడలను నడిపించుకొని ప్రార్థిస్తుంది దేవా వాళ్ళ అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తను కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయం ప్రభావ ఆ కుటుంబం అనుకునే ప్రతి సంవత్సర నుంచి వేడేలా తన ఎగ్జామ్స్ లో కూడా ప్రభావ మంచి మార్కులుగా పాస్ అయ్యేలాగా సహాయపడండి ప్రభావ వాళ్ళ తమ్ముళ్ళ లైఫ్ కూడా మీరు మరి అక్కకి తల్లికి లోబడి జీవించే బిడ్డలుగా తయారు చేయని ప్రభావ దేవాయి ప్రభావ కూడా మంచి పనులు చేసుకోవాలా మర కుటుంబం అంతా కూడా మీరు రక్షించుకుని ప్రభా దేవాయసు ప్రభా ఆ బిడ్డ ద్వారా ప్రభావ కుటుంబం అంత రక్షణకి రావాల్సిందే ప్రభా మీరే గొప్పకారం జరిగించండి ఆత్మకారం జరిగించండి ప్రభా నీకేస్తూ అండి దేవాయ సు ప్రభా దేవి తీర ప్రభా మరి కావ్యశం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి కావ్య శిక్షణంలో మీరు తాకండి ముట్టని స్వస్థపరచండి ఆ సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దాయించిన ప్రభావ వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీరు దీవించని ప్రభా వాళ్ళు చదువుతున్నగా ప్రభాని యొక్క అస్తంతో నడిపించండి తన భర్తను మీరు మార్చువని ప్రభా మరి భార్య భర్తల మొదల శాంతి సమాధానం దయించండి ఒకరి ఒకరు అర్థం చేసుకుని ఉండాలా తనం కూడా రక్షించుకుని ప్రభా తనం కూడా సన్నిధికి లాక్కరమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయేసి ప్రభా ఆ కుటుంబంలో జల్ల రేగుతున్న ప్రతి ఒక్క తయ్యమా యేసుక్రీస్తు నామంలో గదిస్తున్నాడు ఆ కుటుంబంలో ఉండడానికి వీలేదు భార్య గొడవ పెట్టడానికి వీలేదు ఏసుక్రీస్తు నామం ఆజ్ఞాపిస్తున్నాం దేవాయేసి నువ్వే నీ యొక్క ఆత్మకర్మక జరిగించ కుటుంబాన్ని ప్రభా ఈ సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం తండ్రి దేవా రవిచల్లె బ్రదర్ విషయం ప్రాదిష్టం ప్రభావ ఆ బ్రదర్ ని కూడా మీరు తాకండి ముట్టని స్వస్థపరచండి ఆ కిడ్నీలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ప్రభావ ఈసుకృష్ణ నామంలో కద్దించి కొట్టిపోయిన ప్రభావ హార్ట్ ఫంక్షన్ కూడా మంచిగా నార్మల్ అయ్యేలాగా సాయపడమని ప్రాదిష్టం తండ్రి దేవా ప్రభావ తల నుంచి అరికాల వరకు కూడా ప్రభావ ప్రతి నేరలో ప్రతి ఒక్క ఎముకల ప్రభావ నీ యొక్క కుమరించి అప్పుడు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఈసుకృష్ణ నామంలో ప్రకటింప చేసిన తండ్రి ఈ యోగాత్మకరం చెరిగించిన నేను అమ్మకి మహిమ కలిగేలాగా సాయపడమని ప్రార్థిష్టం తండీ నీకేస్తూ తండి. దీవాయి ప్రభావ మరి వాళ్ళ మనమరాల విషయాలు కూడా ప్రార్థిష్టం తండీ మరి పై నుంచి కింద పడింది ప్రభావ మరి అబ్బిడ ప్రతి ఆవిలలో కూడా నీ యొక్క జీవం ని కుమనించండి ఆ చంటి పాపని ప్రభావన్ని యొక్క రెక్కల కింద భద్రపరచుకోమని ప్రార్థిష్టం తండి డాక్టర్స్ కి కూడా చక్కటి జ్ఞానం ఇవ్వని ప్రభావ ట్రీట్మెంట్ కూడా మంచి జరిగేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండీ ఆ కుటుంబానికి మొత్తం కూడా ప్రభావ సమాధానం పరచమని ప్రార్థిష్టం తండి దివా యేసు ప్రతి టెన్షన్స్ నుంచి ఉండాలి దయచండి వారికి కావాల్సిన ఔషధాలు మీరు తీర్చండి ఆ కుటుంబాన్ని మూత్రన్ని రక్షించుకోమని ప్రార్థించడం తండీ దేవా ప్రతి యొక్క కృపలకు భద్రపరచుకుంటండి మరి కేబిపిఎం గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశించండి వారి సేవ జీవితాన్ని దయచేని ప్రభావ ఎక్కడికి వెళ్ళిన దయచేని ప్రభావ ప్రతి యొక్క కృపను భద్రపరచుకోండి నీ రాఖడికి ప్రతి బిడన్ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఔమెన్ భా ఇంతవరకు వాక్యంధ మాట్లాడడం వాక్యంధ తీసేసు ప్రభా నీ వాక్యం ఏమన్నా పరిశుద్ధ పడుతుంది నీ వాక్యం ప్రభా సమస్తం వెలుగు ప్రభా నేను భయభక్తి గీతం తెచ్చని నా అధివానిస్తున్నాం అలాగే సుప్రభా ఇంతవరకు వాక్యంగా మాట్లాడడం వాక్యం మాత్రం భద్రపరిచి ముందు ఎట్టపోవాలా పరిశుద్ధ జ్ఞానం తెచ్చని అలాగే ఇన్న వాళ్ళ ప్రభావ వాళ్ళ మనందరూ సేవ చేయాలనే సుప్రభ ఎందుమంటే మీరు పిలిచిన సుప్రభ అలా నా దీవానికి స్వతం పేతులు అని పత్రికారుడుతగు నా దీవానికి విజేత సేవ చేసి సాగించింది మమ్మల్ని జీవించి ఆశీర్వదించి ఇండి వాళ్ళు జీవించి ఆశీర్వం చెప్పి ఎంతోమంది ఉన్న వాళ్ళ ప్రభా వాళ్ళ కుటుంబం కష్టం తొలగించి మీ ఆత్మ తర బలంకి కంచేసి దృష్టిని గద్దించి నా జీవానికి అందరూ సేవ చేసి దివాణి పెడతాం మా కుటుంబం శాంతి ఫలితాలు చేయాలి కలిసేసి మీ రాకల మాకు శుద్ధపరచుకోవాలి నజలు నేర్చుకున్న ప్రాసం అమ్మని మన ప్రభుని ఏసీ ప్రభుత్వ మన అందరికీ కుటుంబంకు ఇన్న రోజు పెద్దలకు డ్యూటీలో కృపా మనందరూ రాక సిస్టర్స్ బ్రదర్ కందర్ ప్రైజ్లా ప్రైజ్ లో ఎవ్రీబడి ప్రైజ్ లోట్